శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రృతిస్మృతిప్రానామాలయ భగవత్పాదశంకరం లోకశంకరం యూ భూతపృథ్భావం ఏకస్థమనుపశ్యతి త విస్తర బ్రహ్మ సమ్ మన దృష్టిలో రెండు అంశములను జోడించుకోవాలి అంటే మన దృష్టిని రెండు విధములుగా శోధన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకటి భూత పృథక్ భావం సకల ప్రాణులు ఉంటాయి సకల ఒకే ఆత్మస్వరూపము కలది అని ఆ విధంగా అభ్యాసం చేయాలి ఇప్పుడు యు లవ్ దయ్ నైబర్ అని అంట అంటే మీ పక్కే పక్కవాడిని నీవు ప్రేమించును పక్కవాడిని ఎందుకు ప్రేమించాలి దానికి కారణం ఏంటో చెప్పండి ఎందుకు ప్రేమించాలి అంటే వాస్తవంలో వాడు పక్కవాడు ఇతరుడు అని అలాగా అలా కనపడినప్పటికీ వారి ఎల్లు నా ఎల్లు ఒకే ఆత్మ చైతన్యము గాలాలి అందుకోసం ప్రేమించాలి మనం ఆత్మస్వరూపాన్ని ప్రేమించడం అభ్యాసం చేయాలి దేహములు ఇంద్రియములను మనస్సును కాదు మాత్రమే కాదు లే అంటే వాటిని వాడుకోవాలి తప్ప వాటిని ఆత్మరూపంగా భావించకూడదు అలాగే దేహములకు సంబద్ధములైన ఆస్తిపాస్తులు ఇత్యాదులు వాటి ఎందు ఆసక్తి రూపంగా ఆసక్తిని కలిగి ఉండి అదే ప్రేమాని భ్రమపణతో ఉండడము అది కూడా తక్కువ కాబట్టి దేహములకు సంబంధములైన ధన వస్తు వాహనాదుల నుండి ఇతరములైన హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయో వాటి ఎందు కూడా ఆసక్తిని తగ్గించుకుని ఆసక్తిని న్యూట్రలైజ్ చేసుకుని సర్వుల ఎందు ఒకే ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మను మనం భావన చేయటం అభ్యాసం చేయాలి ఏకత్వాన్ని అభ్యాసం చేయాలి హిందూ సమాజమునకు ఈ ఏకత్వము అనేది బలం హిందూ ధర్మానికి ఉన్న బలం అదే హిందూ విశ్వగురు స్థానంలో ఉండేది ఒకప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ స్థానాన్ని మనం తీసుకురావాలి అని కొంత కృషి చేస్తూ అసలు విశ్వగురు స్థానం ఎందుకు హిందూ ధర్మానికి రిచువల్స్ని బట్టి రాలేదు మీరు రోజు కళ్యాణం చేసుకుంటారు లేకపోతే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు అందుకోసం విష్ణుగురుస్థానం రాలేదు రాదు కూడా ఎలా వస్తుంది రిచువల్స్ అనేవి చాలా సెక్టేరియన్గా ఉంటాయి ఎవరి రిచువల్స్ వాళ్ళకు ఉంటాయి మీరు సౌత్ ఇండియాలో ఒక రిచువల్స్ ఓ రకంగా నార్త్ ఇండియాకి వెళ్తే రిచువల్స్ ఇంకో ఉంటాయి సౌత్ ఇండియాలో షోడశోపచార పూజకి పదహారు మంత్రాలు ఉంటాయి నార్త్ ఇండియాలో షోడశోపచార పూజకి ఒకే మంత్రం ఉంటుంది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యవాహయామి పూర్ణాత్ పూర్ణముదక్ష్యతేద్యం సమహామి పూర్ణమే ఉంటుంది వివాహమంతే కూడా పూర్ణమే శ్రాద్ధమైన పూర్ణమద వివాహ అనీతికే విజయమంతమే విజయమంతం ఉంటుంది రిచువల్స్ అనేవి ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటాయి అది ఎస్కిమో వెళ్ళారనుకోండి వాళ్ళ రిచువల్స్ ఏమో కొన్ని ఉంటాయి వాళ్ళ స్పెషల్ పూజలు కూడా ఉంటాయి ఎస్కిమో అంటే అలాస్కాలో ఫెర్ బ్యాగ్స్ అనే టౌన్ ఉంది ఆ టౌన్లో వాళ్ళలో రిచువల్ ఉంది ఏంటంటే మిడ్ నైట్ సన్ వర్షిప్ అర్ధరాత్రి పన్నెండు గంటలకి సూర్యుడు అద్భుతంగా ప్రకాశిస్తూ వ్యక్తి మీద ఉంటాడు ఆయనకి విజ్ఞాయి సని పేరు సో రాత్రి పన్నెండు అవుతున్నప్పుడు అప్పుడు ఆ సూర్యుడికి ప్రత్యేకమైన ప్రార్థనలు అవి చేస్తారు అది ఎస్కిమో రిచువల్ ఉంటుంది కాబట్టి రిచువల్స్ని బట్టి ధర్మానికి హిందూ ధర్మానికి విశ్వ స్థానం రాదు ఉపాసనలను బట్టి అసలే రాదు ఉపాసనలే ఎవరు ఉపాసనలు వాళ్ళది ఒకడు అయ్యప్ప ఉపాసనలు ఇంకొకడు రాముడు అంటాడు కొత్త వింత పాత రోత రాముడు కృష్ణుడు కొంచెం కొంచెం వాటి ఇవన్నీ తగ్గి ఇప్పుడు కొత్త కొత్తవి దత్త అని బాబా కొత్త కొత్త ఉపాసనలు వస్తూ ఉంటాయి ఎవడ ఉపాసనలు వాళ్ళవి వచ్చినట్టు వాళ్ళు ఉపాసనలు చేస్తూ ఉంటారు ఉపాసనలని బట్టి కూడా హిందూ ధర్మానికి విష్ణు గురుస్థానం కాదు విష్ణు గురుస్థానం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది వస్తే ఎందుకు వస్తుంది అంటే అది కేవలము ఫిలాసఫీ తత్వాన్ని బట్టే వస్తుంది తత్వము తత్వములు తత్వ తత్వశాస్త్రములు రెండున్నాయి ఒక తత్వశాస్త్రంలో ద్వైతము సిద్ధాంతము ఇంకో తత్వశాస్త్రంలో ఏకత్వమే సిద్ధాంతము అని మీరు అనుకోకూడదు అలా ఏమీ లేవు అలా ఏమీ లేవు గ్రావిటేషన్ లాస్ రెండున్నాయి ఒకలా ప్రకారంగా వస్తువులు పరస్పరం ఆకర్షిస్తాయి ఇంకోలా ప్రకారంగా అలా ఉండవు అలా రెండు ఉండవు కాబట్టి తత్వము అంటే ఒక్కటే ఉంటుంది అదేమంటే ఈ నామరూపాత్మకములైన భేదములన్నీ మిథ్య మిథ్య అంటే అర్థమేమిటి కనబడుతూ ఉంటాయి కానీ యథార్థము కావు అనుభవానికి వస్తాయి అనుభవానికి రావడము వాస్తవికతకు ప్రయోజకము కాదు అనగా అనుభవానికి వచ్చినంత మాత్రాన అది సత్యము అని చెప్పుటకు వీలు లేదు దాడుని చూసి పాము అనుభవానికి వస్తుంది కాబట్టి పాము సత్యము అంటారా అనుభవానికి రావడం అన్నది మరింత పరిశీలించాల్సిన అవసరం ఉన్నది అని మాత్రమే పరిగణన చేయాలి అనుభవానికి వచ్చింది కాబట్టి దీన్ని మనం కొంచెం పరిశీలించాలి అని మాత్రమే చెప్పాలి తప్ప అనుభవానికి వచ్చింది కాబట్టి సత్యము అన్నట్లయితే అసలు మీకు పద్మశాస్త్రమే పరిచయం లేదని అర్థం కాబట్టి పద్మశాస్త్రము యొక్క ప్రతిపాదన శైలి ఏకత్వాభిముఖంగా మాత్రమే ఉంటుంది ఏకత్వం వైపుకు నడిపిస్తూ ఉంటుంది సైన్స్ అయినా అంతే సైన్స్ కూడా ఏకత్వం వైపుకు అడుగులు వేస్తూ ఉంటుంది ఏకత్వం చేరుకునే వరకు సైన్స్ అలా ముందుకు సాగుతూనే ఉంటుంది నది సముద్రంలో ఏకమయ్యే ఐక్యమయ్యే వరకు నది ప్రవహిస్తూనే ఉంటుంది ఐక్యం ఇంకా ప్రవహించడం ఆగిపోతుంది అలాగే మన యొక్క జ్ఞానము కూడా ఆ ఏకత్వాన్ని తెలుసుకునే వరకు మనం ఆ శోధనను కొనసాగిస్తూనే ఉండాలి కాబట్టి భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి అది ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు ఈ ఆభరణములు వేరువేరుగా ఉన్న ఉన్నట్లుగా ఉన్నాయే ఉన్నాయి కానీ వాస్తవంలో ఈ ఆభరణములన్నీ కూడా ఒకే బంగారమునందు నిలిచి ఉన్నవి అని తెలుసుకోవాలి ఏక భూత పృథక్భావం ఏకస్థం అనుపశ్యతి అదేవిధంగా సో ఒకవన్నాడు ఆవర్త ఆవర్తబుద్భుద తరంగమయాన్ వికారాన్ అంభోయథ సలిలమేవహి తత్సమస్తం అని భవభూతి మహాకవి ఉత్తర రామచరితం అనే గ్రంథంలో అంటాడు సో బుడగలు సుడుగొండములు నొరగా కిల్ల కెరటములు పెద్ద అంటే భగ్నోర్ములు అంటే కెరటం ఇలా స్మూత్గా ప్రవహించదు అలా పైకి లేచి విరిగి పడుతుండే దాన్ని భగ్నోర్మి అంటారు భగ్నోర్ములు ఈ రకంగా ఈ భేదములన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి కానీ వాస్తవంలో ఈ భేదములే సత్యం మీరు ఆ భేదములను ముఖ్య శోధించినట్లయితే మీకు తెలుసుకుంటుందేమని సలీలమేవహి తత్సమస్తం ఆ సర్వము కూడా సలీలము మీరు మాత్రమే అదేవిధంగా భూత పృథద్భావం మానవుల్లో భేదాలు ఇంకా కనపడతాయి కొంతమంది తెల్లగా ఉంటారు కొంతమంది నల్లగా ఉంటారు కొంతమంది ఎర్రగా ఉంటారు రకరకాలుగా ఉంటారు సో కొంతమంది కొడుగుగా ఉంటారు కొంతమంది పొట్టిగా ఉంటారు కొంతమంది జోడ్డుగా ఉంటారు కొంతమంది బక్కపీచులగా ఉంటారు కొంతమంది పురుషులు కొంతమంది స్త్రీలు ఉంటారు కొంతమంది మహాబుద్ధిశాలులుగా ఉంటారు కొంతమంది పెద్దమ్మలా ఉంటారు ఏం చెప్పినా వాడికి దొరకేటం వాడికి ఏదైనా గొయ్యి తీసి కత్తు పెట్టడానికి చేయగలుగుతాడు తప్ప ఏదైనా తెలుసుకోరా అంటే వాడి వల్లట ఎలా ఉంటారు కొంతమంది వైగా అజ్ఞానం అని మాకేం తెలియదండి మరి ఇంకా అజ్ఞానం మీకేం తెలిపితే ఇంక మీరు చేసేదే ఉంది మీ దారిని మీరు వెళ్ళండి నా దారిని లేకపోతాను నా ఆలోచన సో కాబట్టి మూర్ఖంగా ఉంటాను తెలుసుకునే ప్రయత్నమే చేయరు అటువంటి విధంగా కొంతమంది ఉంటారు కొంతమంది బుద్ధి పాదరసము వల్లే ఉంటుంది ఒక్కసారి చెప్పేటప్పటికీ వాళ్ళకి అర్థమైపోతుంది ఒకసారి నేను వ్యాకరణం పాఠం చెప్తుంటే ఒక ఆయన కానీ అంత వేగంగా చెప్తాడు కదా కొంచెం స్లోగా చెప్పచ్చు కదా అని అంటే అప్పుడు నేను అనుకున్నాను మా విద్యార్థులకు అలా సరిపడుతుంది ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది నేను వెరిఫై చేసుకున్నాను అర్థమవుతుంది అర్థమైపోతుంది ఇంకే ఇంకే ఇంకే వేగం స్లో అనే మాటలేదు కొంతమంది యొక్క బుద్ధి పాదరసము అత్యంత చలాచీగా చాలా చాలా సూక్ష్మగ్రాహిగా ఉంటుంది కాబట్టి ఇలాగా మానవుల్లోనే అనేక భేదాలు కనపడతాయి ఇక మతము కులము ప్రాంతము వర్గము దేశము ఇత్యాది భేదములు చెప్పలేనన్ని భేదములు ఉంటాయి అయితే ఈ వసుధైవ కుటుంబకం ఇన్ని భేదములు ఉన్నప్పటికీ మానవ మాతృడు ఆత్మస్వరూపుడే అని దర్శించడం నేర్చుకోవాలి ఆ విధంగా అభ్యాసం చేయాలి అలాగే శత్రు మిత్ర అనే భేదం ఏమీ లేదు శత్రువు అనే పడినవాడు ఆత్మస్వరూపుడే మిత్రుడనే పడేవాడు కూడా ఆత్మస్వరూపుడే అంకేతనే ఆత్మ జ్ఞానులు లేక జిజ్ఞాసులు ఎవరితోటి కలహించరు ఎందుకంటే కలహించాలంటే వాడు స్వరుడు పరాయి అనే దృష్టి ఉంటేనే మీరు కలహించగలుగుతారు పరాయివాడు అంటూ ఎవడూ లేడు మరొకప్పుడు మనకు అనుకూలిస్తాడు ఇంకొకప్పుడు అనుకూలించకపోతాడు లేదా ఒకప్పుడు ప్రతికూలిస్తాడు కూడా అయినా కూడా అలా ఇవాడంటే ఉండలేడు అందరూ ఆత్మస్వరూపు అద్వేష్టాసర్వభూతాన యతస్కరుణ వచ్చా ఆ విధంగా అత్యంత సహజంగా ఉండగలుగుతారు మహాత్ములు కారణం ఏమంటే వారు ఆ సకల ప్రాణులను ఒకే ఆత్మ చైతన్యములను నిలిచేనట్లుగా వారు దర్శిస్తూ ఉంటారు కవర్ చేశా వెంట నేను చెప్పా అయినా ఈ క్యాప్ మధ్యలో వారం రోజుల గ్యాప్ వచ్చింది కనుక రీ క్యాప్ ఇది ఫస్ట్ రెండు రకముల శోధన చేయాలి బుద్ధిలో ఇది మొదటి శోధన రెండవదిలాగా అంటే ఈ ఇప్పుడు ఈ సర్వమును చూచి ఈ సర్వము ఆత్మ విలీనమై ఉన్నది సర్వమును ఆత్మలో కలిపేయాలి అది ఒకటి బట్ అంటే ఇటువైపు నుంచి అటు నదులన్నీ సముద్రంలో కలిశాయి కలుస్తాయి అని తెలుసుకోవాలి ఇప్పుడు అట్నించిటు నదులన్నీ సముద్రం నుంచే పుట్టినది అని తెలుసుకోవాలి అట్నించుటూ తత ఏ విస్తారం తత అంటే ఆత్మనహాయ ఆ పరమాత్మ నుండియే ఈ విస్తారం అంటే ఈ వెరైటీ అంతా ఆ పరమాత్మ నుండియే ఆవిర్భవించినది అని తెలుసుకోవాలి కాబట్టి ఇది ఎలాగంటే ఆభరణములన్నీ బంగారముల నుండే నిలిచి ఉన్నవి మొదటి మాట రెండో మాట ఏమిటంటే బంగారం నుండి ఆభరణములన్నీ పుట్టినవి ఆభరణముల నుండి బంగారం వైపు బంగారం నుండి ఆభరణముల వైపు సో ఆల్ ఇన్ వన్ అది మొదటి వాక్యం ఫ్రమ్ వన్ ఎవ్రీథింగ్ అది రెండో వాక్యం సో అట్టు తిరగేస్తారంటారు చూడండి అట్టుని ఇలాగ ఇటువైపు వేడైన ద్వారా రివర్స్ చేస్తారు సో దట్ ఇట్ బికమ్స్ కంప్లీట్లీ వెల్ కుక్డ్ అలాగే ఈ జ్ఞానము కూడా బాగా కిక్ అవ్వాలండి పరిపక్వము కావాలి పక్వశబ్దాన్ని కుకింగ్ అనే సెన్స్లో వాడతారు బుద్ధిలో మెచ్యూరిటీ రావడము అనే సెన్స్లో కూడా పక్వశబ్ద ప్రయోగాన్ని చేస్తారు అస్తూ సో కనుక ఆత్మవేదము సర్వన్నితి అంతవరకు భాష్యం చూసినాము తత ఏవచ తస్మాదేవచ విస్తారం ఉత్పత్తి వికాసం సో విస్తార శబ్దానికి పుట్టుట వికసించుట అంటే సకల ప్రాణులు కూడా ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించి ఆ పరమాత్మయే మనుగోడను సాధిస్తూ పరమాత్మయే వికసిస్తున్నాయి వికసించుట అంటే ఎక్స్పాన్షన్ అని అర్థం కూడా మనం దర్శించాల్సి అని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది దానికి మంత్రాన్ని చెప్తున్నాను సర్వము పరమాత్మ నుండి విస్తరిస్తున్నది అన్నది కొంచెం జాగ్రత్తగా దాన్ని వర్కౌట్ చేసుకురావాలి ఆ మంత్రాన్ని నేను చెప్పిన క్లాసుల్లో దాన్ని ఉడికే ప్రస్తావన చేసి వదిలేశాను కానీ ఈవేళ దాన్ని మనం సెటిల్ చేద్దాం అందాము ఆత్మత ప్రాణ ఆత్మత ఆశ ఆత్మతస్మర ఆత్మత ఆకాశ ఆత్మతస్జ ఆత్మత ఆత్మత ఆవిర్భావతిరో భావ ఆత్మతోన్నమాై విస్తారం యదా పశ్యతి ఎప్పుడైతే ఆత్మస్వరూపం నుండి ఈ సకల జగత్తు ప్రకటమై విస్తరిస్తున్నది అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఇది ఎలాగంటే ఒక నీటి బుగ్గ ఉందనుకోండి నీటి బుగ్గ అంటే స్ప్రింగ్ వాటర్ స్ప్రింగ్ ఉంటుంది అది మీకు కనపడకపోవచ్చు అది సూక్ష్మంగా భూమిలో ఉంటుంది కనపడతాం కానీ దాని నుండి నీరు అలా పైకి చిమ్ముతూ ఉంటుంది లేకపోతే పైకి ఊరుతూ ఉంటుంది ప్రవహిస్తూ పైకి వస్తూ ఉంటుంది పైకి వచ్చిన నీరు ముందు ఏం చేస్తుంది చుట్టూ ఉన్నటువంటి నేలని శాచురేట్ చేసి పాటేస్తుంది తడిగా చేసేస్తుంది శాచురేట్ చేసి అలా విస్తరించుకుంటూ ఉంటుంది అలా విస్తరిస్తుంటే అక్కడ ఏవో కొన్ని మొక్కలు ఉంటాయి వాటన్నింటినీ ముంచేస్తుంది ఇంకా వెళ్తుంటే ఏవో రాళ్ళు వస్తాయి వాటన్నింటినీ కూడా ముంచేస్తున్నాం ఇంకా వెళ్తుంటే ఏదో ఇసుక వస్తుంది ఆ ఇసుకలంతా కూడా కవర్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా అలా వస్తూనే ఉంటుంది దాన్ని కవర్ చేసుకుంటూ పోతున్నాము కాబట్టి అక్కడ ఒక చిన్న స్ప్రింగ్ నుంచి ప్రారంభమయ్యి ఉత్పన్నమై ఆ జలము పైకి ప్రకటమై అలా విస్తరించి విస్తరించి విస్తరించి సర్వమును కూడా ఆవరించేస్తుంది సంథింగ్ లైక్ దాట్ ఆత్మత ఆత్మత ప్రాణహ సో సర్వము ఈ ఆత్మత ప్రాణ అనేది రమణ మహర్షి బాగా కొంత ఫోకస్ చేసి ఆయన హైలైట్ చేస్తూ ఉండేవారు ఆయన ఏం చెప్పేవారంటే చూడు మీ మనస్సులో ఒక సంకల్పాన్ని నేను చూడు మనస్సులో సంకల్పం పుట్టిందనుకోండి ఏదో సంకల్పం పుట్టింది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇక్కడ కూర్చుని ఉండగానే సో మీకు సంకల్పం కలగచ్చు ఏమని ఏదో గీతా క్లాసు సంకల్పం కలిగిందనుకోండి అయితే ఇంటి దగ్గర కూర్చొని ఉంటారు మీకు ఏదో సంకల్పం కలుగుతుంది ఏదో థాట్ వస్తుంది మీరు ఆ థాట్ని పట్టుకుని దాని వెంటే పడిపోతే సంసారంలో ఉంటారు అని అర్థం కానీ ఏదో థాట్ వస్తుంది ఆ థాట్ ఏమంటొస్తుంది కుమారుడు ఢిల్లీలో ఉన్నాడు కొడుకు ఢిల్లీలో ఉన్నాడు వాడు గుర్తు వస్తాడు ఇప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడు ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు పడిస్తే ఏం చేస్తూ ఉంటాడంటే అహౌ వైషుడ్ యూ నో ఇప్పుడు పొద్దున్న ఎనిమిది అంటే ఏం చేస్తూ ఉంటాడు రాత్రి ఆలస్యంగా పడుకుంటే ఇంకా నిద్రపోతూ ఉంటాడు లేదా తొందరాలయాలు లేచూ ఉన్నట్లయితే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు లేదా లేట్ కాలు ఇస్తే పడుతూ ఉంటూ ఉంటాడు లేకపోతే ఫోన్ చేసే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు లేకపోతే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు ఏదో చేస్తూ ఉంటాడు సో సంకల్పం వస్తుంది మీరు ఏం చేస్తున్నాడు అని సంకల్పం వస్తుంది కాగానే బహుశా పార్టీకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడే అవి ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైనా మనకు ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అసలు ఫోన్ చేయడమే మానేసాడు వాళ్ళు మనమే చేద్దాం అని టైంలో నేను నొక్కాడు అనుకోండి దీన్ని సంసారము అలా కాకుండా కొడుకు సంకల్పం వచ్చింది అనుకోండి ఈ సంకల్పము ఎక్కడి నుంచి పుట్టింది అని అడిగారు అనుకోండి అని ప్రశ్ని అని శోధన ఈ సంకల్పం మీరు ఎప్పుడైతే ఆ ప్రశ్న వేశారో ఈ కొడుకు కూతురు ఇవన్నీ పోతాయి ఆ సంకల్పంలో ఉండే నామరూపాలు అవతలం మీరు తత్వంలో ప్రవేశిస్తారు నేను ట్రై చేసి చూడండి ఈ కొడుకు అనే సంకల్పం వచ్చింది కదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు ఆ ప్రశ్న పూర్తి కాకముందే కొడుకు గాయపోయిందండి ఇంకా కొడుకు ఉండడం అక్కడ తత్వం మీ స్వరూపంలోకి ఈ సంకల్పం అక్కడి నుంచి వచ్చింది అది వెతికి పట్టుకో అన్నారు ఆయన ఏమన్నారంటే ఈ సంకల్పాలన్నిటికీ మూలంలో ఒక సంకల్పము కలదు దాని అహం అహం కూడా ఖాక్టే కానీ ఇట్స్ అ ప్రైమార్డియల్ థాట్ అంటే మిగతా కొడుకు కొడుకు ఆస్తి ఆస్తి పాస్తి ఇలాగంటే సంసారానికి సంబంధించిన సంకల్పాలన్నిటికీ మూలంలో ఉన్నటువంటి సంకల్పము అహం అహం అనే సంకల్పం ఎందుకంటే ఈ జగత్తుకి సంబంధించిన సంకల్పాలన్నీ కూడా ఒక సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీకి వస్తాయి దే బిలోంగ్లో కొడుకు అంటే ఎవరి కొడుకు నా కొడుకు నా కొడుకు అంటే ముందు అహం ఉండి నా కొడుకు ఆస్తి నా ఆస్తి సుఖము నా సుఖము కాబట్టి ఒక సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ ఉండాలి సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ లేకుండగా మీకు ఈ జగత్తుకు సంబంధించిన సంకల్పాలు ఉండవు కాబట్టి ఈ ఈ సంకల్పములన్నీ కూడా అహం అనే సంకల్పం నుంచి కొడతాయి ముందు అహం అనే సంకల్పం వాటికి ఆరిజిన్ అంత మటుకు తెలుసుకోవాలా అంత మటుకు తెలుసుకో ఈ సంకల్పాలు ప్రవాహంలో కొన్ని కొట్టుకుపోతే ఏమీ ఉపయోగం లేదు దీన్నే కంపల్సరీ థింకింగ్ అంట అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది నాయిస్ ఇ మా ఇప్పుడు మనకి ఎక్కడ ఎక్కడ చూసినా నాయిస్తే బయట చూసినా నాయిస్తే లోపల చూసినా నాయిస్తే బయట నాయిస్ ఏంటి అంటే టెలిఫోన్ మోగుతుంది సెల్ ఫోన్ మోగుతుంది ఒకప్పుడు రెండు కలిసి మోగుతాయి ఈ లోపల ఇంకో కావాల ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి సెల్ ఫోన్స్ ఉంటాయి అవన్నీ మోగుతూ ఉంటాయి పోతుంటాయారా అది మొత్తం ఉంది నాగరా అంటే మీది కాదా యా బాబు ఈ ప్రవాహం పోతూ ఉంటాడు ఆ ప్రవాహంలో పడిపోతే యూ ఆర్ లాస్ట్ జన్మాస్తం అంటాడు వన్ హూ ఇస్ లాస్ట్ ఇన్ థాట్స్ ఈజ్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ అని అంటాడు కాబట్టి అలాగా ఆ ప్రవా ఆ ప్రవాహము ఆ సంకల్పముల ప్రవాహము ఎక్కడికి ఈడ్చుకుపోతే అక్కడికి పోతూ ఉండడము అది బుద్ధిమంతుల లక్షణం కాదు దాన్ని కంపల్సివ్ థింకింగ్ అంట ఇప్పుటేదు దాట్ ఒక శోధన మొదలుపెట్టు ఏమిటి ఈ సంకల్పములన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి అహం మూల సంకల్పం నుంచి ఇవన్నీ పుడుతున్నాయి ఈ అహం సంకల్పం అక్కడి నుంచి పుడుతోంది అంటే ఆత్మత కాబట్టి అది ఆత్మ నుంచి పుడుతోంది అలాగే శ్వాసను చూడు శ్వాస అంటే క్రియాశక్తి ప్రాణ ఈ శ్వాసను పరిశీలించు నువ్వేం చేస్తావంటే ఈ శ్వాస ఎక్కడి నుంచి పుడుతోంది ఆ శ్వాస ఇట్స్ ఎ గ్రేట్ మెడిటేషన్ శ్వాస మీరు మీరు చెయ్యరు శ్వాసక్రియని శ్వాసక్రియ తనంత తానుగా జరిగిపోతూ ఉంటుంది తనంత దానిగా జరిగిపోతూ ఉంటుందంటే ఒక మహాశక్తి ఇక్కడ కూర్చుని ఉన్నది ఇక్కడ మధ్య వామనం ఆసీనం ఈ మధ్య మధ్యంటే హృదయస్థానానికి మధ్యం అనిపే మధ్యంటే బొడ్డు కాదు అలా అనుకునే దిస్ ఈజ్ నాట్ సమ్ మూవీ అరవై సద్యం అంటే కవులు అయితే ఏదో మధ్య అంటే నడుమని అలా పెడతారు నో నాటికి వేదాంత వేదాంతంలో మధ్యం అంటే హృదయస్థానం హృదయస్థానం ఇప్పుడు మీరు ఈ ఈ ఇది హృదయం నుంచి వస్తుంది ఎలాగా ఈ హృదయ స్థానంలో ఒక శక్తి కలదు అది ఏం ఆ శ్వాస లోపలికి లాగుతోంది క్షీతా హే లోపలికి లాగుతోంది మళ్ళీ బయటికి తోసేస్తోంది ఎక్కడి నుంచి వస్తుంది వాట్ ఈస్ ది ఆర్ ఇ ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫైండ్ అవుట్ ఆ పుస్తకాల్లో రాసే పుస్తకాల్లో చది రాసిందంతా చదివేసి ఆ తర్వాత కూర్చొని ఇన్వెస్టిగేట్ చేసి ఒకటి ఫైండ్ అవుట్ పుస్తకాల్లో రాసింది కొంతవరకు సూచన మాత్రమే మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఫైండ్ అవుట్ చేయండి ఇది ఎక్కడి నుంచి వస్తుందో అదియే ఆత్మ అదియే దైవం అది పరమాత్మ మధ్యే వామన ఆశీనం విశ్వేదేవా ఆ ప్రాణశక్తి ఉంటేనే కళ్ళు చూస్తాయి చెవులు వింటాయి చిళ్ళు నడుస్తాయి చేతులు పట్టుకుంటాయి లేకపోతే ఈ దేవాహంటే ఈ విడియాలు ఈ ఇంద్రియాలన్నీ ఆ ప్రాణశక్తి లేకపోతే చచ్చు పడిపోతాయి ఎందుకు పనికి రాకుండా పోతాయి కాబట్టి ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ పరమాత్మ చైతన్యం నుంచి వస్తుంది ఆత్మత ప్రాణ ఆత్మత ఆశ ఆశ అంటే కోరిక ఒకసారి వెరిఫై చేయండి అక్కడ అర్థం ఏదో ఉండుంటుంది తెలుగు ఆశ అంటే కోరిక ఆత్మ ఇక్కడ ఈ హిందీ టీకాకారులు ఏం చేశాడంటే ఆత్మత ఆశ అంటే ఆశ అని రాసిపెట్టాడు ఆశ అంటే ఏదో అర్థం ఉంటుంది కోరిక అయ్యి ఉంటుంది అయ్యో నేను చూసేసి చెప్పేస్తే సరిపడేది ఆత్మత ఆశ నేను ఆశయాన్ని రాశాను గొడవ లేదు ఆశ అంటే ఆశయ ఇంకే దానికి అంతే అర్థం నేను ఏదో పరిశీలించే రాశాను ఆశ అంటే ఆశయే అయితే ఇప్పుడు చెప్తున్నావు వినండి ఆశ అంటే కోరిక అని ఆశించేట తెలుగులో ఆశ వాడికి ఆశ ఎక్కువ అంటే అర్థం ఏంటి అదే ఓహి అదే దాని మాట ఇంకే దానికి వేరే తెలుగు యాక్ష్యాం అక్కర్లేదు మనస్సు అండి సరే అంటే మనస్సేమో స్మరహ అంటే స్మృతి సో ఆశ అంటే కోరికను పెట్టుకోండి ఆశ అంటే మనస్సు ఆశ అంటే కోరిక అంటే బాగుంది మరి వారి మనస్థను ఎందుకన్నారో ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది అస్టు సో కోరిక కోరిక పుట్టిందనుకోండి ఏ ఎటువంటి కోరికైనా ఏదో కోరిక సమ్టైమ్స్ కోరిక ధర్మానికి సంబంధించి ఉంటుంది మనం భద్రాచలం దేవుణ్ణి దర్శించుకుందాము అని కోరిక పుట్టచ్చు లేకపోతే తప్పు పని చేయాలని కోరిక కూడా పుట్టింది వాడు ఎవడో మన దగ్గర సొబ్బు దాచిపెట్టుకున్నాడు కదా ఆరు నెలల తర్వాత వచ్చి తీసుకుంటారు అన్నాడు ఆ వాడు చెడేడా మనం వాడేసుకున్నామని అనిపించింది అని కోరిక పుట్టిందనుకోండి అది అధర్మానికి చెందిన కోరిక ఇది కాదు అది కాదు ధర్మము కాదు అధర్మము కాదు సమ్ కోరికలు ఉంటాయి ఇవాళ మనం దోషి తింటే బాగుంటుంది అనిపించింది అనుకోలేదు అది ఇదే కోరిక దాంట్లో ధర్మం లేదు అధర్మం లేదు కేవలం రాగమే తప్ప ధర్మాధర్మాల సంబంధం లేదు కాబట్టి ఇటువంటి కోరిక ఏదైనా పుడితే అది ఎక్కడి నుంచి పుట్టిందంటారు అది ఆత్మ చైతన్యం నుంచి పుట్టింది ఇప్పుడు సడన్గా తరంగం పుట్టింది అనుకోండి ఎక్కడి నుంచి పుట్టింది నీటి నుంచి పుడుతుంది అలాగే చైతన్యం నుంచే కోరిక పుడుతుంది తర్వాత స్మృతి ఆత్మత స్మరహ స్మరహ అంటే సంకల్పం కూడా అర్థం చెప్పచ్చు లేకపోతే స్మృతి అని చెప్పండి అలా చెప్పండి స్మరహ అంటే స్మృతి గుర్తు గుర్తు స్మరణము సో గుర్తు అక్కడ నుంచి ఇప్పుడు స్మృ ధాతు స్మృ స్మృరు నుంచి ఘై అనే ప్రచయం చేసినట్లయితే సో ఘై కాదు ఘ అనే ప్రచయం చేస్తే స్మర అవుతుంది ఇంకో ప్రచయం చేస్తే స్మర అవుతుంది అపస్మర అక్కడ ప్రచయం వేరు స్మర అన్నప్పుడు గుణం వచ్చి ప్రత్యయం వేరు వేరు కాబట్టి మొత్తం మీద స్మృతి అని అర్థం చెప్పండి స్మరహ స్మృతి గుర్తు ఇప్పుడు సడన్గా మీకొకటి గుర్తు వచ్చింది మీకు అనుభవం కలుగుతూ గుర్తు వస్తుంది గుర్తుకు వచ్చి అరే వాడికి ఫోన్ చేద్దాం అనుకున్నారు మర్చిపోయారు సడన్గా అరే ఫోన్ చేద్దాం అనుకున్నది గుర్తు వచ్చింది అప్పుడు మీరు ఫోన్ చేసేసో చేయకముందో ఈ గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మస్వరూపం నుండే ఆత్మత ఆకాశ అంటున్నారు అంటే ఆకా పంచభూతములు ఆత్మ నుంచి వచ్చాయి అంటున్నారు ఆత్మత ఆకాశ అంటే ఆకాశము తేజ అంటే అగ్ని పాప అంటే జలములు అన్నం అంటే పృథివీ ఆత్మత కదా పృథివీ పునండి నాలుగు వచ్చాయి కదా వాయువు లేకపోయినా పర్వాలేదు కొంచెం నాలుగు వచ్చాయంటే ఐదు భూతాలని మీరు కలుపుకోండి ఆత్మ నుండి పంచభూతములు వచ్చింది ఎలాగో తెలుసునండి ఆత్మ నుంచి ఆకాశం ఎలా వచ్చిందో నేను చెప్తాను మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటే మరి మీరు సూక్ష్మంగా దాన్ని పరిశీలించి సూక్ష్మ ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది సూక్ష్మంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఏం పురాణ కాలక్షేపం కాదు కదా మీకు నేను మనవి పెద్దలు మీకు తెలుసున్న వారా పురాణ కాలక్షేపం అయితే మీరు సూక్ష్మంగా ఆలోచించాల్సిందే ఉండదు ఇప్పుడు వ్యాఘ్రశర్మో వృత్తాంతము దీంట్లో మీరు సూక్ష్మంగా ఆలోచించిదే ఉండి ఒక గ్రామంలో వ్యాఘ్రశర్మగా అయిన ఉండేనాం పూర్వం వాళ్ళు అలాంటి పేర్లు పెట్టుకునేవారు ఈ రోజు అయితే సునీల్లను రోహిత్లను అలా పెట్టుకునేవారు పెట్టుకుంటారు కొంచెం ఫ్యాషనబుల్గా హలంతా ఉండాలి ఎవరి పేరు ఈ రోజుల్లో పేర్లన్నీ హలంతా ఉండాలి హల్లుతో అలతం అది పూర్వం వాళ్ళు పేర్లు పెట్టుకునే ఎందుకంటే హలంతం ఉన్నది ప్రాతిపదికలు హలంతాలుగా తప్ప వాటికి దూయో ముయో ఊయో చేర్చాలి డు మూ ఊ లు అని వెళ్ళాలంటే యు అంటే బహువచనం పేరుకి బహువచనం ఉండదు జనరల్గా ఉండదు కొంతమంది రాములు అని పేరు పెట్టారు శ్రీరాములు ఆయన పేరు సో పేరులో కూడా బహువచనం ఉండొచ్చు ఊ విష్ణువు అని పెట్టుకుంటారు లేకపోతే డూ చంద్రుడు లేకపోతే కృష్ణుడు డూ పెట్టుకోవాలి ఈ రోజుల్లో అలాగా ప్రత్యయాలు చేస్తారు వీళ్ళు ప్రాతిపదికలే పేరు దిని పెట్టుకుంటారు పాళిని మహర్షి అన్నాడు ప్రాతిపదికలు పెట్టుకోకూడదు కదా ప్రత్యయం చేస్తే కానీ దానికి ప్రయోగార్హత లేదు అని పాళిని మహర్షి పాపం ఆయన చెప్పేది కదా ఆయన వీళ్ళు పఠించకూడదు ఆయన చెప్పిన వాటో ప్రాతిపదిక పేరు రోహిత్ అంటారు రోహిత్ అనకూడదు రోహితుడు అన్నారు లేకపోతే ఇంకొకటి ఏదో సుజన్ అంటాడు సుజన్ సుజనుడు అలా పెట్టుకోవాలి ఫస్ట్ సో ఆకాశము పుట్టి ఆత్మ నుండి ఆకాశము పుట్టినది సో ఈ వ్యాఘ్ర శర్మ వృత్తాంతం ఈ వ్యాఘ్ర శర్మ అని అదో పేరు చిత్రమైన పేరు వ్యాఘ్రశర్మ వ్యాఘ్ర అంటే పెద్దపుడు పెద్దపుడి శర్మ శర్మ అనే పేరుందంటే బ్రాహ్మణ ఇత్యర్థ వ్యాఘ్ర శర్మ అని ఓ గ్రామంలో ఉండేవాడు ఆయన వివాహం చేసుకుని తెల్ల పి పాపలతోటి చేస్తూ ఉండేవాడు చేస్తూ ఉంటే ఆయనకి ఏదో కష్టం వచ్చే ఏదో కోరిక పుట్టింది ఆ కోరిక ఏదో కోరిక సమ్ కా సమ్ లేదా అది ఎప్పటికీ తీరలేదు తీరకపోతే ఎవరో చెప్పారు అక్కడ పిఠాపురం ఉన్నాయా ఆ పిఠాపురం దగ్గర ఒక నుయ్యుంది ఆ ను దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లతో స్నానం చేసి వస్తే నీ తీరికిపోయి నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాను ఇతరుల పాపం సంతానం కలక ఏదో you అది మీరు వెరిఫై చేసుకోవాలి ఆ స్టోరీ ఎగ్జాక్ట్గా నేను చెప్పేస్తున్నదే కలెక్టర్ కోటండి నేను ఐఎమ్ జస్ట్ స్పిన్నింగ్ అవుట్ ఏ స్టోరీ ఫ్రమ్ వాట్ లిటల్ ఐ హెడ్ ఓకే సో అది సంతానం కలెక్టర్ పూర్వం కథలన్నీ అలాగే ఉంటాయి పురాణ కథలన్నీ అలాగే ఉంటాయి సంతానం కలగ లేదు అందుకోసమే వన్ పాయింట్ టూ ఫైవ్ బిలియన్ అయి కూర్చున్నారు ఇప్పుడు ఏ కథ చూసినా సంతానం లేదనే కథ ప్రతివాడికి ఉన్న ఒకే ఒక వరి ఏమిటంటే నాకు సంతానం లేదు బాబు అని సంతానం ఉన్న వాళ్ళకి నాకు మనవలు మనవరాళ్ళు లేదు బాబు అని వాళ్ళ బెంగ మొత్తానికి అందరికీ సంతానం బెంగే దాంతో భారతదేశ ఎనాభ అలాగా పెరిగి పెరిగి పెరిగి ఇప్పుడు పాప మోడీ గారు వీళ్ళందరినీ ఉద్ధరించాలని ఆయన్ని అడుగు పట్టుకుని ఆయన కంటాలు పడుతున్నారు సో మొత్తానికి వ్యాఘ్రశతికి సంతానం కావాలని కోరికలు చూడండి ఎంత శ్రద్ధగా వినేస్తున్నారు ఈ కథ భౌతిక పాత వీడి పోత వీడితే కొంత ఫ్రీ టైం దొరికింది అటువారు అప్పుడు ఆయన ఏం చేశాడంటే గిండి ఎవరైనా ఇక్కడ నెయ్యి ఉందా ఈ నీటిలోని స్నానం చేస్తే సంతానం కలిగి స్నానం చేసి ఆ నీటిని ఆచమనం చేసి తాగినట్లయితే సంతానం కలిపిటా అని పాపం వాకప్ చేశాడు చేస్తే వాళ్ళెవాళ్ళు చెప్పారు అప్పుడు ఆ నీటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళ అనుమతి తీసుకోవాలి మీ నిధు అంటే మీ సొంతమే కాదు ఆ ప్రైవేట్ ప్రాపర్టీ అనుమతి తీసుకుని ఆ నీటి ఆ నీటిలో అక్కడ ఉండి ఆ సమీపంలో ఎక్కడో రూమ్ తీసుకుని ఉండి ఉదయమే వాళ్ళు అనుమతి తీసుకుని వెళ్ళి ఆ నీటిలో నీళ్లతోటి స్నానం చేసి అక్కడ సూర్యుడికి నమస్కారం వచ్చేసి ఆ నీళ్లు త్రాగిసారి నుండి ఆ నీళ్లు తెచ్చుకుని ఇంటికి తీసుకొచ్చి భార్యకు కూడా ఆ నీళ్లు త్రాగించి భక్తి శ్రద్ధలతో ఆ దేవుని పూజిస్తారు ఏదో ఉంది ఆ పేరు దేవుడికి ఏదో విశేష సరస్వతి అని ఏదో పేరుని పూజిస్తాడు ఆ తర్వాత కొద్ది కాలానికి అతని భార్య గర్భవతి అయి చక్కటి పండుగండి ఆ అమూల్ దేవీలో ఉంటుంది చూసారా అమూల్ దేవి అలాంటి పిల్లవాడు కూడా పుడతాడు వ్యాఘ్ర శర్మ ఆ పిల్లవాడికి శర్మ అని వాళ్ళ పేరు పెట్టుకుంటారు చాలా చెప్పమంటారా కథ ఇంకా కొంచెం సో అలా కాదు దీన్ని జాగ్రత్తగా శాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది సూక్ష్మ ఈక్షిక అంటారు అంటే సూక్ష్మమైన దృష్టితో మీరు తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది మీకు ఆత్మ నుండి ఆకాశం ఎలా పుట్టిందో చెప్తారండి ఆత్మత ఆకాశ ఆత్మ మీ తైత్రీయంలో కూడా తస్మాత్మ తస్మాదాత్మన ఆకాశ సంభూత అని అంటారు సో ఆ ఆత్మ నుండియే ఆకాశము పుట్టినది ఇది ఎలాగో మీకు అనుభవపూర్వకంగా చెప్తారు చూడండి మీరు నిద్రలేస్తారు నిద్ర లేవడం అనగానే తెలివి వచ్చినది తెలివి వచ్చినది తెలివి వచ్చింది అంటే అర్థం ఎక్కడ తెలుసు అండి ఇంకా అన్నీ తెలుస్తాయని అర్థం వెలుగు వచ్చిందంటే అన్నీ ప్రకాశిస్తాయని అర్థం మీరు వెలుగుని ఏది ఎక్కడ వెలుగు అని వెలుగుని వెతికి పట్టుకున్నామని సంచులో పెట్టుకున్నామంటే దొరకదు వెలుగుని ఎలా మనం వెళ్ళాలి తెలుసుకుంటాను ఇదేమిటిది సీసె ఎందుకు తెలిసింది వెలుగులో తెలిసింది అది తెలుగు కాబట్టి దేణీయంలో అన్నీ ప్రకాశిస్తాయో దానికి వెలుగు అని అలాగే మీకు కూడా తెలివి వచ్చి అంటే ఇంకా అన్నీ ప్రకాశిస్తాయి అంటే చూపుతోటి రూపములన్నీ ప్రకాశిస్తాయి ఆ తెలివి చూపు ద్వారా రూపములను అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది చెవి ద్వారా శబ్దములనన్నింటినీ ప్రకాశింపజేస్తుంది దీనికి శంకరంలో కృష్ణాంతం చెప్పారు ఓ కుండకి ఐదు చిల్లులు ఉన్నాయి ఓ దీపం ఈ చిల్లులు ఐదు చిల్లుల కుండని ఈ దీపం మీద బోర్లిగించారు అప్పుడేమవుతుంది ఈ చిల్లులోంచి ప్రకాశం వచ్చి ఇవన్నీ స్పష్టంగా కనపడుతుంది ఆ చిల్లులోంచి ప్రకాశం వచ్చి అవన్నీ కనపడుతుంది ఐదు చిల్లుల్లోంచి ఐదు రకముల ప్రకాశములు వచ్చి ఐదు రకముల విషయములు తెలుస్తూ ఉంటాయి నానాద్ర ఘటోదర మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందే బహిస్పందతే అంటే ఇట్ ఈస్ ఫోరింగ్ అవుట్ ఇట్ ఈస్ ఫోరింగ్ అవుట్ ఆ కొండకున్న చిల్లుల్లోంచి ఆ జ్ఞానము ఆ వెలుగు ఇట్ ఈజ్ ఫోరింగ్ అవుట్ అదేవిధంగా ఈ కొండది ఇది కొండ అనేక చిల్లుల కొండ ఇదో రెండు చిల్లులు కళ్ళు రెండు సప్త వైశీరు స మెడ పైన నెక్కండ్ అబవ్ ఏడు చిల్లులు ఉన్నాయి ఏడు ఒకటి కాదు రెండు కాదు ఎందుకేతనే నానా ఛద్ర ఇది రెండు అండి ఒకటి వెరీ ఇంపార్టెంట్ రసములను ప్రకాశింపజేస్తుంది ఇది ఒక ఛద్రము ఇది రెండు ఇది రెండు ఇవి రెండు ఏడు అప్పుడప్పుడు నేను అనుకుంటాను ఈ నేషనల్ ఎలర్జీ వాళ్ళు వాళ్ళ జీవితం వాడు ఫైవన్లు ఎక్కడ వేసుకోవాల్సి ఉంటుంది తనకి ఏడు లజ్జయం ఈ దశ అలజీ ఏదో ఉంటుంది ఆ విధంగా ఆ తెలివి అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది ఆ తెలివి వీడికి వస్తుంది ఆ తెలివి వచ్చిన క్షణాలని నేను వర్ణిస్తున్నాను సో సుప్త ప్రబుద్ధయో ఆత్మనో గతి మాత్మదృక్ ఆత్మధురిత ఆత్మస్వరూపము తెలియబో తెలియవాడు అంటే తెలియగోరువాడు ఆ తెలివి నిద్ర నుంచి తెలివిలోకి వచ్చేటువంటి ఆ సంధి అంటే అప్పుడే తెలివి వచ్చింది ఆ సంధిలో ఆత్మచైతన్యం యొక్క మూమెంట్ని తెలుసుకోవాలి ఆత్మచైతన్యం అక్కడ ఎలా మూవ్ అవుతుంది అని తెలుసుకోవాలి మనం నిద్రలు వేసుకొని కంగారు పడిపోయి సంసారంలోకి జంపు చేసే కొంచెం అక్కడ ఆ గ్యాప్ని మీరు పరిశీలించాలి ఆ గ్యాప్ను పరిశీలించినప్పుడు మీకు ఏమొస్తుంది నిద్ర పూర్తయింది జాగ్రత్త వస్తులోకి వస్తారు ఇంకా జాగ్రత్త వస్తులోకి వస్తే ఉంది సంసారమే ఉంటుంది సెల్ ఫోన్లు ఇవే ఇవి ఉంటాయి ఇంకా మన సంసారం ప్రారంభం రాత్రి పడుకునే ఉంది ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడి పడుకున్నారనుకోండి పొద్దున్న వేస్తేనే మళ్ళీ దెబ్బలాట శురు అవుతుంది ఇంకేముంటుంది సంసారం అంటే అలాగే కాబట్టి దానికి ఏమీ కంగారు సో లెట్ ఇట్ వెయిట్ సో ఇప్పుడు తెలివి వచ్చింది తెలివి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలిసిన ఫస్ట్ బాడీ తెలుస్తుంది స్పర్శ కళ్ళు తెరవకముందే బాడీ తెలుస్తుంది బాడీ తెలుస్తూనే బాడీతో ఐడెంటిఫికేషన్ ఉంటుంది అలా తెలుస్తూనే ఇన్స్టెంట్ ఐడెంటిఫికేషన్ ఇది అలవాటు ప్రకారంగా ఎప్పుడైతే బాడీతో ఐడెంటిఫై అయ్యాడో ఇక్కడ సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ ఐఆమ్ నేను వచ్చేస్తుంది నేను నేను అనేది ఉన్నాను నేనంటే ఉండడమే ఉనికి ఆ సత్తికే నేను అనిపేరు నేను ఉన్నాను ఇక్కడ ఉన్నాను అయామ్ హియర్ ఐమ్ హియర్ అంటే ఏమైంది స్పేస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ నుంచి నిజానికి స్పేస్ అయాం నుంచి వచ్చింది అయాంను ఆత్మ నుంచి వచ్చింది కాబట్టి స్పేస్ అన్నది ఇట్స్ ఎ మెంటల్ క్యాటగిరీ స్పేస్ మీరు ఫిజికల్ అనుకుంటారు స్పేస్ బయట ఉందనుకుంటాను బయట బయట బయట అన్నది కూడా మైండ్లోనే ఉంటుంది బయట అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది మైండ్లో ఉంటుంది లోపల అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది మైండ్లో ఉంటుంది మరి స్పేస్ ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు మైండ్లో ఉంటుంది అర్థమైందండి నా మాట సినిమా చూస్తున్నారనుకోండి మీరు నేను కరెక్ట్గా మీరు ఆలోచించి చెప్పండి సినిమాలో సముద్రం కనపడుతూ ఉంటుంది ఓకే ఆ సముద్రము సముద్రం అన్నది ఏ స్పేస్లో ఉంటుంది సెవెంటీ ఎంఎం తెర యొక్క స్పేస్లో ఉంటుందా లేకపోతే ఓషన్ స్పేస్ సముద్రం యొక్క స్పేస్లో ఉంటుందా సముద్రం సముద్రం యొక్క స్పేస్లోనే ఉంటుంది సెవెంటీ ఎంఎం తెర యొక్క స్పేస్లో సముద్రం ఎలా ఉంటుంది మీరు సెవెంటీ ఎంఎం తెర మీకు ఎప్పటివరకు కనపడుతుంది సినిమా మొదలయ్యే వరకు సెవెంటీ ఎంఎం తెర ఇంతలోకి మొదలైంది ఇప్పుడు సెవెంటీఎంఎం తెర ఏమైంది పోయింది ఇప్పుడు ఏమొచ్చింది పేర్లు ఎవరు దర్శకుడు ఎవరు సినిమా పేరు మనకు ముందే తెలుసు చేకట్టుకున్నప్పుడే నటులు ఎవరు ఆ నటుడు నటీమణి ఇత్యాదుల దర్శకుడు సంగీత దర్శకుడు ఈ ఇదో పెద్ద నాలుగు చేయలేదు ఇదో పెద్ద పాండిత్యం ఇదంతా ఈ పాండిత్యం అంతా ముందు వస్తుంది అయిన వెంటనే సముద్రం వచ్చింది సముద్రంతో ప్రారంభం సినిమా సముద్రంతో ప్రారంభం విశాలమైన సముద్రం సముద్రం ఇప్పుడు ఈ సముద్రం సెవెంటీఎంఎం మీద ఉంటుందా సముద్రం సెవెంటీఎంఎం మీద ఉండదు సముద్రం ఎక్కడ ఉంటుంది సముద్రాన్ని తనలో కలిగి ఉండే ఆ మహాకాశం నుండి ఉంటుంది ఇప్పుడు ఆ మహాకాశం ఎక్కడుంది తెర మీద ఉందా మీ బుద్ధి ఎందుందా మీ బుద్ధిలో ఉంటుంది రీజిన్ యువర్ మైండ్ ఆ సముద్రం మీద హెలికాప్టర్ వెళ్తూ ఉంటుంది ఎవరు సూక్ష్మంగా తెలియాలని నేను ఎందుకన్నా హెలికాప్టర్ వెళ్తూ ఉంటాను హెలికాప్టర్ ఎగరడానికి వేగంగా వెళుతూ ఉంటుందండి హెలికాప్టరు వేగంగా పోతూ ఉంటుంది స్పీడ్గా పోతూ ఉంటుంది స్పీడ్గా హెలికాప్టర్ వెళ్ళాలంటే సెవెంటీ ఎంఎం తెర స్పేస్ సరిపడుతుందా సరిపడదు ఈ నీడే విశాలమైన ఆకాశం ఉంటే ఆ హెలికాప్టర్ ఢగ ఢాగ ఢగ డగ హాలీవుడ్ చూస్తే మంచి ఎఫెక్టివ్ గా ఉంటుంది హాలీవుడ్ జురాశి పాత్ర ఐసో శలికాప్టర్ వెళ్ళిపోతూ ఉంటుంది మహావ్యాగంగా పోతూ ఉంటుంది ఆ స్పేస్ అంతా ఎక్కడుంది ఇప్పుడైనా ఆలోచించారా ది టెక్నాలజీ ది డైనామిటిక్స్ ఆఫ్ మూవీ వెరీ బిగ్ సైన్స్ ఇట్ ఆ స్పేస్ ఇక్కడ ఉండదు ఈ దృష్టాంతం ఎందుకు చెప్పారంటే స్పేస్ ఈజ్ ఏ మెంటల్ క్యాటగిరీ మైండ్లో ఉండేటువంటి ఒక ఆమె ఒక విశేషమునకు స్పేస్ అంటే మైండ్ అన్నది ఆ చైతన్యంలో వచ్చే కదలిక కాబట్టి ఆత్మత ఆకాశ ఆత్మత తేజ నిప్పు తేజ అంటే వేడి అది ఆత్మ నుంచి పుట్టింది ఇప్పుడు మీకు ఈ టెంపరేచర్ బాగా పెరిగిపోతోంది వేడి బాగా పెరిగింది సూర్యుడు బాగా వేడిగా తయారయ్యాడు అని తెలుస్తోంది కదా అది నేని ద్వారా తెలుస్తోంది స్పర్శను బట్టి తెలుస్తుంది స్పర్శను బట్టి తెలుస్తుంది స్పర్శ అనేది జ్ఞానము అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ తెలి నుంచి వస్తుంది అంచేతనే ఆ జ్ఞానము కనుక మీరు అరెస్ట్ చేయగలిగినట్లయితే అంటే ఆ తెలివి ఇంద్రియంలో ప్రవేశించి స్పర్శ జ్ఞానము అనే రూపాన్ని సంతరించుకుంటుంది మీరు ఆ స్పర్శేంద్రియము ఉపాధి తెలివికి తెలివికి స్పర్శేంద్రియము ఉపాధి అయినప్పుడు వేడి ఇత్యాదులు నా కోమలము ఆ తర్వాత రాష్ట్రం పరుషము ఇత్యాదులు తెలుస్తాయి తెలివికి కన్ను ఉపాధి రూపము రంగు తెలుస్తాయి తెలివికి చెవి ఉపాధి అయినప్పుడు శబ్దము తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు తెలివికి స్పర్ స్పర్శేంద్రియము త్వక్ ఉపాధి అయినప్పుడు మీకు ఆ స్పర్శ తెలుస్తుంది సపోజ్ మీరు ఆ ఇంద్రియాన్ని అరెస్ట్ చేశారనుకో ఆ ఇంద్రియాన్ని మీరు బ్రేక్ చేసేయచ్చు ఆపేయచ్చు ఓ ఇంజక్షన్ ఇస్తే అప్పుడు మీకు స్పర్శ తెలియదు ఇప్పుడు మీకు స్పర్శ తెలియకపోతే మనిషి బ్రతకడు మీరు తెలుసుకోండి ఇప్పుడు నిప్పులు ఉన్నాయనుకోండి నిప్పుల దగ్గరికి వెళ్తూ ఉండగానే మనకి స్పర్శ తెలుస్తుంది తెలిసి దూరంగా పోతాం స్పర్శ తెలియలేదనుకోండి మీరు వీళ్ళు నిప్పుల్లో పడి కాలిపోయి వీడిదైపోతుంది కాబట్టి ఈ సెల్ఫ్ ప్రిజర్వేషన్కి స్పర్శ తెలుస్తూ ఉంటుంది కాబట్టి స్పర్శ జ్ఞానము స్పర్శ అంటే స్పర్శ జ్ఞానం స్పర్శ జ్ఞానము ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం నుంచి వచ్చింది ఆ జ్ఞానము స్పర్శేంద్రియంలో ప్రవేశపెడితే వచ్చింది ఇది అదర్వే స్పర్శేంద్రియము ఆ జ్ఞానములకు ఉపాధి అయినప్పుడు దాన్ని కండిషన్ చేసినప్పుడు మీకు స్పర్శ జ్ఞానం వచ్చింది స్పర్శ జ్ఞానాన్ని బట్టి వేడి తెలిసింది ఆ వేడికే అగ్ని అని పేరు మీకు తెలిసే వేడికి అగ్ని అని పేరు అగ్ని అక్కడి నుంచి వచ్చింది ఆత్మ అన్నీ మొత్తం ఆత్మత అన్నం ఉండమంటే దేహం తీసుకోండి దేహం ఎక్కడ ఉన్నది ఆ జ్ఞానము ప్రకాశిస్తూ ఉన్నది ఇప్పుడు సినిమా తెర మీద మీరు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రకాశం నుంచి వచ్చింది సినిమా తెర మీద నిప్పు మంటలు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయా మంటలు ఆ ప్రకాశం నుంచి వచ్చింది సపోజ్ ఆ ప్రాజెక్టర్ లైట్ ఆఫ్ చేశారనుకోండి ఇక్కడ మంటలు ఉంటాయా ఉండవు వర్షం ఉంటుందా ఉండదు కాబట్టి అలాగే ఇక్కడ కూడా ఆత్మచైతన్యము అనే అనే ప్రాజెక్టర్ లైట్ ఆ ఆత్మ జ్ఞానము అనే వెలుగు అది వెలుగుతో ఉంటే ఆ వెలుగులో అగ్ని ప్రకాశించింది అగ్ని ప్రకాశించడమే అగ్ని యొక్క మనుగడ అగ్ని యొక్క ఉనికి చెప్పాను ఎస్సేయిస్ట్ పరిస్థితి జ్ఞానమునకు భిన్నమైన సత్త లేదు సత్త అంటే జ్ఞాన ప్రకాశమైన సత్తే ఉంటుంది తప్ప జ్ఞానం కంటే భిన్నమైన సత్త ఉండదు A thing ఎ థింగ్ విచ్ ఇస్ ఆల్ టుగెదర్ అన్నోన్ టు యూ జస్ట్ కెనాట్ ఎగ్జిస్ట్ కాబట్టి ఆత్మ నుండి ఏ పంచభూతములు వచ్చింది మీరు ఏదో మీరు వ్యాకరణము లేకపోతే ఇంకేదో సబ్జెక్టు చదువుకున్నారు అది వెంటనే ప్రకాశించడం ప్రారంభించింది అది మీ గుర్తు వచ్చేసి ప్రకాశిస్తోంది దాన్ని ఆవిర్భావము అంటారు లేకపోతే మీకు తెలుసున్న మనిషి వస్తున్నాడు తక్కువని మీరు గుర్తుపట్టేస్తారు అది ఆవిర్భావము అంటారు ఈ ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మచైతన్యం నుంచి వస్తుంది తిరోభావము అంటే వాడు మరుపు తెలియకపోవడము వ్యాకరణం చదువుకున్నాడు అది మర్చిపోయాడు సూత్రం ఏది గుర్తు రావట్లేదు అంటే నాకు గుర్తు రావట్లేదు అని తెలుస్తూ ఉంటుంది అది తిరోభావము అది ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మచైతన్యం నుంచి కాబట్టి సర్వము ఆత్మచైతన్యం నుండి వచ్చినది నేను మీకు మాట చెప్తున్నాను సర్వము మీ ఎందే గలదు You are the యు ఆర్ ద సెంటర్ ఆఫ్ కాస్మాస్ ఈ సృష్టి యొక్క కేంద్ర బిందువు మీరే మీకు ఆశీస్సులన్నీ కూడా శుభాశీస్సులన్నీ కూడా మీ స్వరూపము నుండియే వస్తాయి మీకు అభయము కూడా మీ స్వరూపము నుండియే వస్తుంది కాబట్టి మీరేం చేయాలంటే మీ స్వరూపంలో ఫోకస్ చేసుకోవాలి ఆత్మయందు మీ ఫోకస్ను పెట్టాలి మీరు అనుకుంటారు మీకు ఆనందము బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంది అనుకుని మీరేమో బయటకు అన్వేషిస్తూ ఉంటారు ఇప్పుడు యువర్ ఫైట్ ఇన్ ది అవుట్ సైడ్ పీపుల్ ఎపుట్ ఫైట్ ఇన్ ది అవుట్ సైడ్ అవుట్ సైడ్ అంటే ఏమిటి బ్యాంకులో డబ్బు ఉంటుంది దాంట్లో ఫైట్ దాని మీద ఫెయిట్ బ్యాంకులో డబ్బు వాళ్ళు ఎవరో పిచ్చేసుకుంటారండి మన దాకా రానివ్వదండి ఇప్పుడు మీరు బ్యాంకులో పది లక్షలు వేశారనుకోండి మీరు ఆ పది లక్షలు తెచ్చుకుని భోజనం చేస్తారా ఏమి ఎప్పుకోట కాకుండా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేస్తూ ఉంటారు ఆ పది లక్షలు అక్కడ ఉంటుంది మీరు పుస్తకం చూసుకుని పుస్తకం కూడా ఏమి చూస్తారు స్మృతి దాంట్లో ఉంది అని అనుకుంటే దాని మీద సైట్ పెట్టుకుని మీరు ఉంటారు భుంజంతి ధోర్తా కృపణస్య విత్తం మనం పోగొట్టిన డబ్బుల్ని ధూర్తులు ఎవరు అనుభవిస్తారు వీడు పది లక్షలు పైసా పైసా కూడా వాడు ఆ పది లక్షల్లో వాడు ఎవరికో వెళ్తుంది ఎవరికో వెళ్తుంది మనవాడికో వెళ్తుంది మనవడుకో ఎవరికో వెళ్తుంది మనవడుకో బాబు మనుకో ఎక్కడికో పోతుంది అయితే బాబు వర్గ కొనుక్కో ఎక్కడికో చేయాలి అంటే అన్సర్ సమ్ వాడు ఏం చేస్తాడంటే ఏటీఎంకి వెళ్ళే పది లక్షల్లో లక్ష డ్రా చేస్తాడు వీడు వీడు కళ్ళు వీడు బతుకుపోతాడు లక్షలు డ్రా చేయడం అంటే వీడు ఎప్పుడూ ఎరగదు లక్ష డ్రా చేసి వాడు అయితే పది లక్షలు ఎలా వీడు యాభై రూపాయలు పాతి రూపాయలు డ్రా చేయడమే వీడు బతుకు వాళ్ళు లక్ష్యం డ్రా చేస్తారు ఆ కట్టంలో పెడతారు దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు వేయ కైతాలు ఇస్తూ ఉంటారు వీడి పోయాడు కాబట్టి పర్మానెంట్గా బతుకుంటే వీడికి స్పృహ తక్కువ ఈ ఖర్చులు చూశాడు